సంకీర్తన నాలుగు వందల తొంభై మూడు నేరిచి బ్రతికేవారు కామము క్రోధము రెంటి కాదని విడిచి మంచి నేమము ఒట్టిన వారే నిదాసులు దోమటి పాపపుణ్యాలంచి వేసి చూడగానే నీ మాయ గెలిచినారు నిదాసులు కిక్కిరించిన వేసి మోక్షము నిక్కినిక్కి తూచేవారుని వెసపు భక్తితోడ వెరపు మరపు లేక నెక్కొన్న మహిమవారు నిదాసులు అట్టే వేదశాస్త్రములార్థము తేటపరచి నెట్టుకుని మించినారుని ఇట్టే శ్రీవేంకటేశ ఇతర మార్గములెల్లా నెట్టువడదోసిన రునిదాసులు